డె తొమ్మిదవ సంకీర్తనం కటకటా ఏమిటాను కడబరకానడిదే నిటలకు బ్రాత ఎట్టో నిజము తెలియదు బాధల సంసారము పరవంచుకొని తొల్లి ఏది నమ్మిపాటుపడెనీ జీవుడు గాథెల కొలుచుగాగ కట్టుకొని కర్మములు ఏ దిశ కాని ఈ ప్రాణి కాపురమై తమ తల్లి కడుపున వచ్చి పుట్టే ఏపని పని కలిగెనో ఈ దేహీ కాపాడీ నిక్షేపాలు కడునాశతోపాతి ఏ పదవి ఈ జంతువు దవ్వుల యమబాధలు తలచివెరవడిదే ఎవ్వరి సలిగెనమ్మాయీ జీవి రవ్వగా రాయడు మన్నించగాను ఇవ్వల బతికెగాక ఎవ్వడోయితాను